నేను బతికి బాగున్న రోజుల్లో అంటూ గత కాలం గురించి చెప్తుంటాడు అని సో చివరి జీవితం శేష జీవితం నీకు సవ్యంగా జరగాలి అంటే భూతకాలం చేత బాధించబడే స్మృతి అనే వృత్తి చాలా ప్రమాదకరమైన మనసులో ఎన్ని ఎక్కిచ్చేస్తామో ఈ బరువు ఎప్పుడు తెలుస్తుందంటే వృధా తెలిసిపోతుంది చాలా సమస్య ఎందుకని ఈయన స్టోరీలు వినేవాడే అవ్వడెప్పుడు గతం గురించే చెప్తాడు వెన్ ఐ వాజ్ గుడ్ ఎన్ అఫ్ నేను గాంధీ గారితో కలిసి నడిచినప్పుడు అంటాడు గాంధీ గారు లేదు గాంధీ గారితో కలిసి నడిచిన ప్రపంచం లేదు ఇవాళ చెప్పినా గానీ అది వర్కౌట్ అవ్వదు సరే ఇంకొంచెం ముందుకెళ్ళాడు వామనావతారంలో ఆయన త్రివిక్రముడుగా ఉన్నప్పుడు అన్నాడు ఈ కథ జామభవంతుడు చెప్తాడు ఎప్పుడు రామాయణం అందుకే చదవమంటారు సముద్ర లంఘన కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారనమాట ఏది కోతులు ఈ వంద యోజనాల గెంతేవాడు ఎవడయ్యా అవతలకు వెళ్లేవాడు ఎవడయ్యా అంటే ప్రతి ఏదో స్టోరీ చెప్తారు అందులో జాంబవంతుడు చెప్తాడు నేను వామనావతార కాలంలో ఆయన త్రివిక్రముడుగా ముల్లోకాలను ఆక్రమించినప్పుడు ఆయనకి ప్రదక్షిణం చేసేవాడు ఆయన అది జాంబవంతుడి శక్తి అంటే అప్పనించున్నాడు ఈ జామవంతుడు వామనావతారం నుంచి రామావతారం దాకా ఉన్నాడు చూడండి ఉన్నటువంటి జాంబవంతుడు ఏమంటాడు ఇప్పుడు అప్పుడంటే కాస్త యవ్వనంలో ఉన్నాను కాబట్టి త్రివిక్రమావతారానికి ప్రదక్షిణం చేయగలిగాను ఇప్పుడు వయసు మీద పడింది కదా ఈ వంద యోజనాలు వెళ్ళలేనేమో అనిపిస్తోంది అంటాడు జాంబవంతుడు చూడండి దీంట్లో మనకు ఒకటి తెలియజెప్తా తెలుసుకున్నాడు వాల్మీకి వృద్ధాప్యలో మనం ఎలా ఉంటామో ఆ జాంబవంతుడు చూసి నేర్చుకోవాలన్నమాట అదే జాంబవంతుడు మళ్ళా కృష్ణావతారంలో కనపడతాడు జాంబవతి ఆవిని శ్రీకృష్ణకి పెళ్లి చేస్తారు శమంతకమణి శమంతకోపాఖ్యానంలో కనబడుతుంది ఆవిడ ఇప్పుడు ఈ జాంబవంతుడు ఎప్పుడున్నాడు ఎప్పుడో కృతయుగ కాలంలో త్రివిక్రమావతారంలోనూ ఉన్నాడు రామావతారంలోనూ ఉన్నాడు త్రేతాయుగంలో ద్వాపరయుగంలోనూ కనబడ్డాడు చూడండి మరి ఇట్లా యుగాల పర్యంతము కనబడే పాత్రలు అనేకంగా కనబడతాయి పురాణాలు ఇప్పుడు భవిష్యత్ భూతకాలం మన లెక్కలో భూతకాలం అంటే మనం ఎప్పటి గురించి చెప్తున్నాం ఏదో బతికి బాగున్నప్పుడు ఆయనకి ఏదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళో ఉన్నప్పుడు సంగతి ఫిఫ్టీ ప్లస్ తర్వాత అని తెగ గుర్తు ఎందుకని అద్భుతాలు ఏమి ఉండవు ఫిఫ్టీ ప్లస్ తర్వాత వాడి ఉద్దేశం ఇదా అంతా ఏంట చూడండి ఇదంతా ముఖ్యమా ముఖ్యమా యాజ్ సింపుల్ యాజిట్ వెంటనే మనలో ఒక వృత్తి ఈ ప్రశ్నే వేసుకోవాలండి ఏమంటే ఇది నా స్వభావతైన సచిదానంద నిత్య నిర్మల లక్షణమా అముఖ్యమైనటువంటి లక్షణమాట్లీ వదిలేసే వదలటమే నీ ధర్మం ఈ పరధర్మానంతా వదిలేసే స్వభావంలో స్థిరంగా ఉండు చదముల తుండి కాలాతీతముగా మనుగడ సాగించుట ఆత్మ సహజ ధర్మము వెరీ వెరీ ఇంపార్టెంట్ కాలాతీతం ఆత్మ వల్ల నీకేమి ఉరుగుతుంది ఈ ఆత్మస్థితిలో ఉంటే ఏమిటి నీకు ప్రయోజనం నువ్వు కాలాతీతుడు అవుతావు ఎందుకని కేవలాత్మ కాలాతీతం కేవలాత్మ కాలాతీతం కాలచక్రంలో నుంచి బయటపడేసి ఆ కాలచక్రం యొక్క ఆధార స్థానంలో కేవలాత్మం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ముందు దేహాత్మ నుంచి దివ్యాత్మ దివ్యాత్మ నుంచి కేవలాత్మ ఇలా పరిణమించాలి నువ్వు ఎండాండ స్థితి నుంచి బ్రహ్మాండ నిర్ణయం బ్రహ్మాండం నుంచి విశ్వనిర్ణయం విశ్వానికి ఆధారమై ఉన్నటువంటి స్థితిలో నీవు కేవలాత్మ అప్పుడేమైపోయాడు అది కూడా లేనిదని తెలుసుకుంటే ఇంక ఏ ఏ పరిభ్రమణంలోనూ రాడను ఏ భ్రమణంలోనూ రాడను ఏ కథలికా లేనివాడైపోతాడు తా కథల పరమశివుడు అలాంటి నిర్ణయానికి చేరిపోతాడు చదవేస్టెన్స్ అని తెలియబడినది అంటే ఏమంటే ఎక్స్ప్రెషన్ లేని ఎగ్జిస్టెన్స్ ఏం చేసుకున్నాం మన ప్రాబ్లం ఇది ఇప్పుడు ఉంటాదండి విగ్రహ అని ఒక సామెత అంటే అర్థమేంటి హా గుండ్రంగా ఉంటాడు కానీ ఏ పనికి పనికిరాడు యూజ్లెస్ ఫెలో విగ్రహపుష్టి నైవేద్య నష్టి అంటే అర్థమేంటి తినటం మాత్రం బాగా తినేస్తాడు కానీ పనికి మాత్రం వెనకాలంటాడు ఇది తమో లక్షణం దీని చెప్పాల మనం నువ్వు ఎలా ఉండాలయ్యా ఈ ప్రపంచంలో అందరికంటే చైతన్యవంతుడు అందరికంటే ఉత్సాహవంతుడు అందరికంటే వితరణశీలి అందరి కంటే అన్ని ఉత్తమ లక్షణాలు వాడిలో ఉంటాయి వీర్యవంతుడు ధైర్యవంతుడు శౌర్యవంతుడు కార్యశీలి కార్యదక్షుడు ఈ లక్షణాలన్నీ ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి అంతేగాని విగ్రహ పుష్టి లాగా ఉండడు వీడు అర్థమైందా వీడికి అన్నం పెట్టమే వేస్త్రా ప్రపంచం అనుకునేటట్లుగా ఉండడు వీడు ఎందుకని వాడు అత్యంత కార్యశీలి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ వర్క్ ఉంటుంది సునిశ్చితమైన కార్యం ఉంటుంది ఏమిటయ్యా మనుషుల్ని సరిచేయగలుగుతూ వాడు మనుషుల్ని మార్చి